వెలుగు ఉందని మీకు ఎలా తెలుస్తుంది వెలుగు వచ్చింది అన్నారు ఎలా తెలిసింది ఆ వెలుగులో ఘటమో పటమో ఏదో ఒకటి కనపడితే వెలుగు వచ్చింది అన్నారు వచ్చింది ఎలా ఎలా చెప్తారు మీరు కరెంటు కరెంటు పోతూ ఉంటుందో వస్తూ ఉంటుంది ఈ దృష్టాంతం అమెరికా చెప్పడం కష్టం ఎందుకంటే అది పోనే దాని దృష్టాంతం ఎలా కుదురుతుంది సో ఇక్కడ సాల్వ్ తేలింగ్గా చెప్పచ్చు కరెంటు వచ్చింది ఎవరికి కరెంట్ వచ్చిందో లేదో చూడాలి ఎలా చూస్తారు చూడండి ఎలా చూస్తారు అంటే ఏదో ఫ్యానో దీపం ఏదో ఒకటి వేస్తే అది పనిచేస్తే కరెంటు వచ్చింది అలాగే లోపల చిరాకాశంలో చిట్టు ఉంటుంది ఆ వెలుగు ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది ఆ చిట్టు వీళ్ళు ఎదురపోతున్నా ఆ చిట్టు ముద్దలాగే ఉంటుంది మరి అది ఉంటే మరి తెలియాలి ఏమిటి తెలియాలి ఏదైనా ఉంటే తెలియాలి ఏమీ లేదుగా ఎందుకంటే అన్ని విజ్ఞానాలని తనలో అది కూడా వెళ్ళి విలీనమై కూర్చుంది ఏమీ లేదుగా ఏదైనా ఉంటే తెలుస్తుంది అంచేతనే ఒక్క ప్రిసరంత ఏదైనా బయటకు వచ్చిందంటే ఆ బుద్ధిలోంచి స్వప్న రూపంగా ఒక్క ప్రిసరంతా ఏదైనా బుద్ధిలోంచి కొంచెం అభివ్యక్తమైతే తక్కువని తెలుసుకుంది అందు గురించి తెలియట్లేదు ఎందు గురించి తెలియట్లేదు వెలుగు లేదు కాబట్టి తెలియట్లేదా నో వెలుగుంది మరి ఎందుకు తెలియట్లేదు వెలుగులో తెలియదగ్గది ఏదీ లేదు గనుక అది ఆ హృదయాకాశం ఆ చిదాకాశం చిత్ ఆ చిత్తులో మీరు జాగ్రత్త అవస్థలో కూడా మీరు దాని ఎందు నిలిచి ఉండొచ్చు దానికే ధ్యానము అని పేరు మెడిటేషన్ అంటే అదే ఆ హృదయాకాశమునందు ధ్యాన జాగ్రత్త కూడా నిలిచి ఉంది అంటే అది అక్కడి నుంచి వచ్చాడు ఈ విజ్ఞానమయ్యే ఆ శుద్ధ చైతన్యం నుంచి వచ్చాడు యేష అంతర్మధ్యే అంటే అంత అంటే మధ్య అని అర్థం వనాంతము స్టాండర్డ్ దృష్టాంతం వనాంతము అంటే అడవికి ఆఖరణి కాదు అడవికి మధ్యము వన మధ్యము అర్థం కాబట్టి ఏషోంతర హృదయే అంటే హృదయానికి అంతమునందని కాదు హృదయానికి మధ్యలో హృదయే హృదయ హృదయస్ ఆకాశ అలాగే ఉంది అది ఆకాశ అంతే హృదయస్ ఆకాశ య ఆకాశ పదే తస్మిందని తర్వాత సప్తమిలోకి మార్చుకుంటాం హృదయమునందు మధ్యలో ఆత్మచైతన్యము గాలతో హృదయమంటే ఏంటి హృదయమునందు మధ్యలో సరే హృదయమంటే ఏమిటి హృదయ ఆకాశ ఆకాశశబ్దన పరవ స్వ ఆత్మా ఉచ్యతే తస్ తస్మిన్ హృదయే కదా హృదయమునందు హృదయమునందు అంటే ఏమిటండి ఏమి కాదు హృదయము యొక్క ఆకాశం తీసుకో హృదయస్ ఆకాశ ఆకాశం అంటే ఏమిటి ఈ ఫిజికల్ స్పేస్ కాదు యహ ఆకాశశబ్దైన పద ఏవ ఆత్మా ఉచ్యతే ఏ పరమాత్మ అయితే ఆకాశశబ్దము చేత నిర్దేశించబడుతూ అంటే చిరాకాశము అర్థం అశుద్ధ చైతన్యము అది ఆ పరమాత్మ వేరే ఎవరో కాదయా నువ్వే స్వహ తానే స్వహ అనే శబ్దం స్వహ అంటే తాను అనర్థం సర్వనామ స్వహ స్వౌ స్వే స్వ అంటే డబ్బు స్వం స్వే స్వాని అది సర్వనామ సో తన తనే ఆత్మా అదే తాను తాను అనర్థం అదే ఆ దానికే హృదయము అని పేరు ఆ చిరాకాశమునకే హృదయము అని పేరు తస్మిన్ అంటే అది రమణ మహర్షి అని ఇవర్ హృదయము అంటే బ్రహ్మ బ్రహ్మకే హృదయం అని పేరు అలాగే బ్రహ్మ హృదయం ఉన్నది అప్పుడు హృదయం ఇక్కడ హృదయము పరబ్రహ్మ అప్పుడు హృదయ దానికి పరబ్రహ్మ అర్థం ఈ హృదయసు ఇటు అన్ని రకాలుగానూ వాడుతూ ఇక్కడ పరబ్రహ్మయే హృదయ శబ్దానికి అర్థం తస్మిన్ స్వే ఆత్మని ఆకాశే దాని ఎందు వీడు ఉన్నాడు ఈ విజ్ఞానమయ పురుషుడు ఈ సంసారి ఉన్నాడే సుఖదుఖి సుఖీ గోత్రం ఆది అని వీడు ఇంత కథ చెప్తాడు తన ఈ విజ్ఞానమయ అదిగో ఆ హృదయాకాశంలో విలీనమైపోయి ఉన్నాడు చేతే అక్కడ దృఢంగా నిలిచి ఉన్నాడు అది ఆ చిరాకాశం ఎట్టిదంటే స్వాభావికే అసంసికే అది స్వరూపం స్వాభావికము అంటే స్వరూపం అది ఎసెన్షియల్ నేచర్ ఇప్పుడు వీడు ఈ దేహము నేను అది స్వరూపం కాదు ఈ మనస్సులో సుఖం నేను కాదు స్వరూపం కాదు నేను దుఃఖిని స్వరూపం కాదు నేను భార్యను నేను భర్తను స్వరూపం కాదు నేను గోత్రం ఫలానా గోత్రం ఫలానా వర్ణం ఫలానా కులం అవేమి స్వరూపం కాదు నేను ధనవంతుణ్ణి నిర్ధనుడను స్వరూపం కాదు ఇవేమీ స్వరూపం కాదు మరి ఇంకేమిటి స్వరూపము అంటే ఆ మహాసామాన్యంలో విలీనం చేసేస్తే అది తెలివి ఎటువంటి తెలివో తెలుసు ఇదంతా నేను చాలా ఓపిక చెప్పాను అప్పట్లో మైత్రేయ బ్రాహ్మణంలో ఎటువంటి తెలివియో తెలుసిన తెలియడము లేని తెలివి అదేమి దేన్ని తెలియదు ఎందుకంటే తెలుసుకోండి అంటే మళ్ళీ డివిజన్ వచ్చిందిగా తెలియడము లేని తెలియ నాలెడ్జ్ దట్ డజంట్ నో ఎనీథింగ్ అది తెలివి అంతే కదా ఇప్పుడు నాలెడ్జ్ దట్ నోస్ సంథింగ్ అంటే జ్ఞాత జ్ఞేయమో అయితే కూర్చుంటుంది దాని వేరే బుద్ధి ఇది ద నోయింగ్నెస్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో నోయింగ్ నోయింగ్ వచ్చిందంటే డివిజన్ వచ్చేస్తుంది అంచేతనే అగృహ్యో నహి గృహ్యతే అని మంత్రం వస్తుంది కాబట్టి అదిగో ఆ తెలివి అదే స్వరూపము అది అసంసారికము దాని ఎందు సుఖిత్వము ఈ సంసార లక్షణాలు ఏమి దాని ఎందు లేవు అదే నా అర్థం అంతేగాని ఈ ఆకాశం అని భూతాకాశం నా కేవల ఆకాశ ఏవా అంతేగాని ఈ కేవల ఆకాశం అంటే భూతాకాశం అని అర్థం మామూలుగా ఈ ఆకాశం ఇప్పుడు ఏదైనా దాచిపెట్టాలంటే దేంట్లో దాచిపెడతారు ఆకాశంలో దాచిపెడతారు ఇప్పుడు నగలు దాచుకు నగలు పెట్టుకుంటారు నిద్రపోయే ముందు నగలను ఎక్కడ పెడతారు ఆకాశంలో పెడతారు ఏ ఆకాశంలో పెడతారు బీరువా ఆకాశంలో ఒక సురుగు ఉంటుంది ఆ సురుగు లోపల ఆకాశంలో ఆ స్వరుగు లోపల ఇంకో స్వరుపు ఉంటుంది ఆ ఆకాశంలో పెడతారు అది ఫిజికల్ ఆకాశం అలాంటి ఆకాశం ఇక్కడ చూసి పెట్టారు అనుకునే ఇక్కడ ఆకాశం అంటే అటువంటి ఫిజికల్ ఆకాశం కాదయా నాకు కేవలమేవో ఆకాశ కాదు అలా ఎలా చెప్పగలరు అక్కడ ఆకాశం ఉంటే అది ఫిజికల్ ఆకాశం కాదు అదేమో శుద్ధ చైతన్యమో చిదాకాశం అని అంటే సృత్యంతర సామర్థ్యా సదా్య సదాంపన్ తదా సంపన్నో భవతి ఇదే ఇదే విషయంలో ఇంకొక శృతి ఉన్నది ఛానోగ్యం ఆరోధ్యాయం అక్కడ పద్మవశి ప్రకరణంలో వస్తున్నది సదా సూమ్య తదా సంపన్నో భవతి వీడు ఆ నిద్రావస్థయుడు దేంట్లో కలిసిపోయి ఉన్నాడు సంపన్ సంపత్తి అంటారు సంపన్నుడు అంటే సంపత్తి పొందినవాడు సంపత్తి అంటే ఏదో తెలుస్తున్నాండి ఒక మహాస్వరూపం నుండి వెళ్ళి కలిసిపోతే దాన్ని సంపత్తి అంటారు మీరు వెళ్ళి ఇప్పుడు నది వెళ్ళి ఓ చెరువులో కలిసిందనుకోండి దాని సంపత్తి అంటారు నది వెళ్ళి చెరువులో పడితే అది సంపత్ ఏ ఉంటుంది ఈ ఈ కోటీశ్వరుడు వెళ్ళి బిచ్చగా కొంపలో కూర్చున్నాడు అనుకోండి దాని సంపత్తి అంటారు సంపత్తి అంటే నది వెళ్ళి సముద్రంలో పడిపోవాలి దాన్ని సంపత్తి అంటారు ఈ జీవుడు ఈ పదిచ్ఛనుడు వెళ్ళి సత్తు సత్తు అంటే పరమాత్మ సదైవ సౌమ్యత వద్ద సకల సృష్టికి మూలము ఆ పరమాత్మలో వెళ్ళి సంపత్తిని పొందినాడు హే సౌమ్య సౌమ్య అంటే ప్రియదర్శన అంటే నేను చూస్తే నాకు చాలా బా మనస్సుకి బాగుంటుంది అని అక్షే సౌమ్య అని టీచర్ విద్యార్థులతో అలా అంటారు హే అని ప్రేమగా చిరునవ్వుతో రావోయ్ ద అని అర్థం సోమ్య ఎందుకంటే బోధించటం నందు ప్రేమంతేనే మీరు సోమ్య అనగలుగుతారు లేకపోతే వీడెక్క వీడు ఎక్కడ తగులుకున్నాడు రా నాకని అనుకుంటే సోమ్యా అని ఇంకోలాగా అనుకుంటాడు కానీ ఇక సౌమ్య ప్రియదర్శన అని సంబోధన సోమ అంటే చంద్రుడు చంద్రుణ్ణి చూస్తే ప్రీతి కలిగినట్టుగా పాఠం నా విద్యార్థి అటువంటి ప్రీతి తలవాడు ఆచార్యుడు కాబట్టి హే సౌమ్య సత తదా సంపన్నో భవతి అని శృతిలో అసత్ సతంటే బ్రహ్మ కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దానికి హృదయ శబ్దానికి భూతాకాశం కాదు చిదాకాశం లింగోపాధి సంబంధకృతం విశేషాత్మస్వరూపం ఉత్సృజ్యా కాబట్టి సంపత్తి పొందేడు అంటే సంపత్తి పొందడం అంటే అర్థండి తెలుసిన గంగానది సముద్రంలో సంపన్నమైనది అంటే అర్థండి తెలుసిన నేను గంగను అనే పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టాలి అప్పుడే సంపత్తి ఎనిమిదో కథం లేదు గంగా యమున అక్క చెల్లెడు అప్ప జల్లెడు గంగా యమున ఇవన్నీ నదులని కొండల్ని అన్నింటి క్యారెక్టర్స్ కన్నా చెప్పారు అసలు చెప్తారు కదా అప్పజెల్లెడు యమున గంగతోటి అక్క నువ్వు వచ్చి నాలో కలు నేను వెళ్ళి సముద్రంలో కలుస్తాను అంది అంటే గంగ నేను వచ్చి నీలో ఎందుకు కలుస్తాను నేను అక్కని కదా నువ్వు చెల్లెళ్ళవి కదా నువ్వే వచ్చిన ఆలోకలువు నేను నీలో ఎందుకు కలవాలి నా ఇండివిజువాలిటీ నేను మెయింటైన్ చేసుకుంటా మీకు అంత ఉంటే నువ్వే వచ్చిన వాళ్ళు కలిసిపో అంటుంది గంగ సరే అయితే పోనీ అలాగే కానీ నువ్వు నాలో కలగకపోతే నేను వచ్చి నీలో కలుస్తాను అని యమున అక్క అయినటువంటి గంగలో కలిసిపోయింది అయితే ఒక కండిషన్ పెట్టింది నాకు వచ్చి కలిసిపో అని గంగ హడావిడి పెట్టింది అలా గంగాలు పెట్టుకో నాకు బృందావనంలో చిన్న పని ఉంది ఆ పని పూర్తి చేసుకుని నా శ్రీకృష్ణుని పాదాలని కొంచెం గడిగేసి ఆ పని పూర్తి చేసుకుని వచ్చి నీలో కలిసిపోతాను ఇంకా నాకేమీ అహంకారం లేదు నీకే బాగా అహంకారం ఉంది నాకే అహంకారమూ లేదు అని పైకి అనలేదు సో అలాగే బృందావనం ఆ కొంత పని పూర్తి చేసేసి వచ్చి ఆ గంగలో కలిసిపోయి ఇంకా తర్వాత యములు లేదు ఇంకా గంగే ఉంది ఇంకా వయలు గంగే ఉంది యముల పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేసి ఈ గంగ కుడ్లీకి వచ్చేప్పటికీ గంగా సాగర్ అంట సముద్రం దగ్గరికి వచ్చేప్పటికి అప్పుడు తన పరిచ్ఛేదాన్ని అది విడుదలపెట్టాలి కలవడం అంటే పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టడం ఎప్పుడు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి కలిసిపోవాలి కలిసిపోతామంటే పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేసేయటమే అర్థం అంతేగాని కొత్తలాగా ఎవరితోటి కలవకుండా అలా విడిసిపోయి కూర్చోకూడదు కలిసిపోవాలి గుంపులో కలిసిపోవాలి గుంపులో కలిసిపోవడం అదొక అందమైన ప్రక్రియ గుంపులో కలిసిపోవాలి నేను ఫలానా అని ఎవరికీ తెలియకూడదు ఇలా జడు వలే అంటే సామాన్యమైన వ్యక్తి వలె మామూలు పది మందిలో గొర్రెల మందలో గొర్రె కలిసిపోయినట్టుగా కలిసిపోవాలి కలిసిపోతే అప్పుడు మీరు ఏ భారము లేకుండా వాళ్ళ శాంతిగా వెళ్ళి రెండు మెతుకులు తినేసి నేర్చుకోవచ్చు అలా కాకుండా ఇయ్యో రాజు రాజు గడలే రవితేజములు అలా అడగా అంటే మీరు పెద్ద అడావి చేస్తూ వెళ్ళారడుక్కోండి అదొక భారం అవుతుంది కాబట్టి ఆ పరిచ్ఛేద రూపమును విడిచిపెట్టేయాలి నిద్రలో వీడు ఆపదే చేస్తున్నాడు ఈ విశేష ఆత్మస్వరూపం నేను ఫలానా ఆత్మను మిగతా ఆత్మలకంటే భిన్నమైన ఆత్మను ఇది విశేషాత్మ అంటే జీవుడు పరిచ్ఛన్న ఆత్మ ఇది నా స్వరూపం వీడు అనుకుంటాడు అది స్వరూపం కాదు అది ఆగంతుకము ఆగంతుకము అంటే పై నుంచి వచ్చింది ఎలా వచ్చింది లింగ ఉపాధి సంబంధం చేత వచ్చింది ఇప్పుడు మీరు ఆగంతుకము అంటే ఎలాగంటే ఇప్పుడు నేను భర్త అంటాడు భర్త ఎందుకు అయ్యాడు వీడు పక్కన భాగ్య ఉంది కాబట్టి భర్త నేను ఆఫీసర్ అంటాడు ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీసర్ అయ్యాడు ఏమండి సో నేను పంజాబీ అంటాడు పంజాబ్ అని ఒకటి పెట్టుకుని వీడు పంజాబీ ఇవన్నీ కూడా ఆగంతుకములు రిలేటివ్ ఆల్వేజ్ కనెక్టెడ్ టు సంథింగ్ ఎల్స్ స్వరూపం కాదు ఆగంతుకములు ఆ ఉపాధిని బట్టి వస్తాయి అవన్నీ కాదా నువ్వేమిటో చెప్పు నువ్వేమిటో చెప్పు అంటే నేను భారద్వాజ సంగోత్రం అంటే భారద్వాజ సభోత్రి మీ నాయనగారి గోత్రం మళ్ళీ చెప్తున్నావు అలా కాదు నువ్వేమిటో చెప్పు మేము బ్రాహ్మణము మళ్ళీ మళ్ళీ మీ నాయనగారు మీ అమ్మగారు అది చెప్తున్నావు అది చెప్పొద్దు నువ్వేమిటో చెప్పు నాకు ఇద్దరు పిల్లల తండ్రిని మళ్ళీ రిలేటివ్లోనే పడ్డాడు ఆ పిల్లల్ని బట్టి వీడు తండ్రి అయ్యాడు కదా కావు మీరు చెప్పండి కొడుకు పుట్టాక తండ్రి కొడుకు పుట్టకుండా తండ్రి కొడుకు పుట్టాక తండ్రి అయ్యాడు కదా కాబట్టి వీడికి కొడుకు తండ్రి అవుతాడు వాడిని బట్టి వీడు తండ్రి అయినప్పుడు తండ్రి చేసింది ఎవరు కొడుకు ముందు ఎవరు తండ్ర ముందు తండ్రియా కొడుక కొడుకు ముందు మీరు ఆలోచించండి ముందు తండ్రియా కొడుక మీరు ఆలోచించండి అంటే మీరు ఎవరంటారు వీడు తండ్రి అని వీడు వీడు పుట్టినరోజున లెక్కేసుకుని మీరు వీడు తండ్రి అని వీడు ముందు అంటున్నారు మీరు పుట్టినరోజు లెక్కేకూడదు పుట్టి వీడు సపోజ్ వీడికి పెళ్లి కాలేదు తండ్ర పెళ్ళి అయింది తండ్రి ఆవిడకి అర్భవతి ప్రసవించాక ఆ వార్త తెలిసాక తండ్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు ముందే వాళ్ళు వచ్చారు తండ్రి వచ్చాడా కొడుకు వచ్చాడా కొడుకు వచ్చాడు ఆ నాన్నటుంది కదా సన్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ది ఫాదర్ అని ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ సన్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ చాలా కరెక్ట్ అది కాబట్టి వాడు కొడుకయ్యి వీడిని తండ్రిని చేశాడు వీడి స్వరూపం కాదు ఇదంతా కూడా ఉపాధి ఈ ఉపాధి అంతా ఏమిటో తెలిసినా మనస్సు లింగము లింగము అంటే మనస్సు అని అర్థం లింగ శరీరము సూక్ష్మ శరీరం మనస్సు దానికి లింగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే లింగతే ఆత్మ అనేనా ఇక లింగ మీరు ఆ లింగాన్ని పట్టుకుంటే మీరు ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోగలుగుతారు అందుచేత నాది లింగం అనే పేరు వచ్చింది ఆ లింగోపాధిని బట్టి మీడు ఒక విశేషాత్మ అయి ఉన్నాడు ఈ విశేషాత్మ ఆగంతుకము దానిని విడిచిపెట్టి ఉత్సృజ్య విడిచిపెట్టి ఎప్పుడైతే విశేషాత్మను విడిచిపెట్టాడో అవిశేషంలోకి వెళ్ళిపోతాడు ఏ విశేషములు లేని అవిశేషే సో విశేషములు లేని స్వరూపంలోకి వెళ్ళిపోతాడు సో విశేషములు లేనిది అంటే సూక్ష్మశరీర ఉపాధి ప్రయుక్త కర్తృత్వాది విశేష విడిచిపెట్టి అశేష విశేష శూన్యమైన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు సూక్ష్మశరీరము చేత వచ్చే కర్తృత్వ భోక్తృత్వములనే ఉపాధి విశేషము ఔపాధి వల్ల వచ్చే కర్తృత్వ హోతృత్వాది విశేషములను విడిచిపెట్టి సకల విశేషములను నిషేధించినటువంటి శుద్ధ చైతన్యంలోకి వెళ్ళిపోతాడు దాంట్లో అదే వీడి స్వరూపం స్వాభావికే కేవలే వాడి స్వరూపం అదే స్వాభావిక అంటే స్వరూపభూతమైన కేవలే అంటే అద్వితీయమైన రెండవది లేని ఆత్మని మాత్రమే వర్తతే ఉండును శేతే అంటే వర్తతే ఉండును ఇత్యభిప్రాయ అని ఆ వాక్యానికి అభిప్రాయం అది అది అక్కడ శేతే అంటే ఇక్కడ టీకాకారులు చెప్తున్నారు శేతే అంటే వర్తతే అర్థం చెప్పాలి ఇప్పుడు మంచము మీద చేతే అన్నారు అనుకోండి అక్కడ మంచం మీద ఇలాగ కూర్చుంటే సీతే అనరు మంచం మీద నిలబడితే చేతే అనరు మంచం పక్కన నిలబడితే చేతే అనరు మంచం మీద అలా అడ్డంగా పడిపోతారే చేతే అంటారు అలాగే మీరు వెళ్ళిపోయి ఆత్మ ఎందు అడ్డంగా పడ్డాడని అనుకోకూడదు మీరు అక్కడ అలా ఏ ఉండదు అంటే వర్తతే నిలిచి ఉంట అది ఆ స్వరూపంలో నిలిచి ఉన్నాడు నిద్రావస్థయందు ఇంకా ఇలాగ ఇక్కడ మొదలుపెట్టి ఇలా నడుస్తూ ఉంటుంది ఈ కథ ఇప్పుడు ఆ మంత్రంలో రెండో భాగానికి వద్దాం మొదటి భాగం పూర్తయింది ఆకాశ తస్మిన్ శేతే అంటే వర్తతే తాని యదా గృహతి అథురుష స్వపితి నామా ఈ విధంగా విశేష విజ్ఞానాలన్నింటినీ లాగేసుకుని ఆ చిదాకాశంలో వాడు విలీనమైపోయి ఉన్నాడే అప్పుడు వాడిని ఓ పేరు పెట్టారు వాడికి ఏమని ఏష స్వపితి నామ అని పేరు వీడు నిద్రిస్తున్నాడు అని పేరు స్వపు ధాతువు తిప్పు ప్రత్యయం స్వపు అక్కడ కర్త షప్పు రాదు ఇకారం వస్తుంది ఆ చెప్పు బదులు దాన్ని బాధిస్తూ ఇకారం వస్తుంది నాకు ఆ వివరాలు గుర్తులేవు స్వపితి అవుతుంది అయ్యి వస్తుంది స్వపితి ఏమండి ఈ స్వపితి అని పేరు సంస్కృతంలో స్వపితి అని పేరు స్వపితి అంటే అర్థం ఏమిటి నిద్రిస్తున్నాడు అని ఒక అర్థం పాండిని గారి వ్యాకరణం ప్రకారం నిద్రపోతున్నాడు అని అర్థం కానీ వేదాంతం యొక్క నిరుక్తాన్ని బట్టి స్వ అపీ స్వ అంటే తన యొక్క నిర్విశేషతన్య స్వరూపమునందు అది స్వా అది స్వ నేను ఫలానా అన్నాడు చూసారా అది స్వా కాదు అది షాడో నీడ నీడ ఇప్పుడు వీడు నిలబడ్డాడు పక్కన నీడ ఆ నీడ నేనంటాడు ఆ వీడు కాదు అక్కడ ఏమీ లేదు నేరంటే ఏం ఉండదు అక్కడ అలా అనిపిస్తుందంటే అదేమీ లేదు వీడు ఇవి అది నేర కాదు అలాగే ఆ నిర్విశేష చైతన్యం ఉంది చూసారా అది కాదండి నేను ఫలానా ఫలా అది స్వా కాదు ఈ నిర్ద్రించిన టైంలో ఆ అపీతి విలీనమగుచున్నాడు స్వే స్వస్మిన్ స్వే అనకూడదు సర్వనామ స్వస్మిన్ సో స్వస్మిన్ అపీతి తన స్వరూపమునందు విలీనమవుతున్నాడు దాన్ని బట్టి స్వపితి అనే పేరు వచ్చింది దీనికి నిరుక్తి అంటారు అంటే వ్యాకరణాన్ని బట్టి రాదు స్వస్మిన్ అపీతి వ్యాకరణంలో మీకు స్వపితి అవ్వదు స్వ స్వా స్వప్ నుంచి స్వపితి వస్తుంది అది ఈ కారణం ఇంకో కారణంగా వస్తుంది ఇక్కడ అపీతి స్వపితి అని పేరు నామ అలా అంటారు శేష స్వపితి అంతే వాక్యం అక్కడ సో కాని యదా గృహాతి అథహైత పురుష స్వపితి నామ దాని మీద భాష్యకారుల వివరం యదా శరీరేంద్రియాధ్యక్షతాం సృజతి అసలు వీడు స్వరూపం తెలిసిన వాడైతే ఇంద్రియములకు అధ్యక్షుడుగా ఉండిపోతాడు అధ్యక్షుడు సాక్షిగా ఉంటాడు అధ్యక్షుడంటే సాక్షిగా ఉంటాడు ప్రతివాడు కూడా పొగలు అజ్ఞానం చేత ఐడెంటిఫై అయ్యి నేను ఇది నేనది అంటూ అల్లం చేస్తాడు గంతులు వేస్తాడు కానీ ఆ నిద్రపోయే సమయంలో అధ్యక్షుడిగా అయిపోతాడు అధ్యక్షుడంటే సాక్షి నిద్రపోయేప్పుడు ఒకసారి తన వ్యవహారాలు తన వ్యాపారాలని ఒకసారి సాక్షిగా చూస్తాడు ఇంకా చాలులే అనుకుంటాడు సాక్షిగా అర్థం ఏంటి ఇక చాలులే ఆ అకౌంట్ ఇంకా డబ్బులు రావాల్సిన పోనీ చాలులే ఇంకా చాలనే ఒక అవసరకు వచ్చేస్తుంది సాక్షేపుతం ఇన్వాల్వ్ అవ్వడం సాక్షేపుతం ఇంకా ఏదో మ్యూజిక్ కోజ్ ఉంటున్నా ఇంకా చాలే అని దానికి సాక్షేపుతం ఏదో భోగాలు ఉన్నాయి చాలే దానికి సాక్షిపతాయి ఇంకా దేహం ఉంటుంది మనస్సు ఉంటుంది వాటికి కూడా అలా సాక్షిగా ఉంటూ ఆ సాక్షి భావాన్ని కూడా వినిపెట్టేసి విలేనం అది ఇది అజ్ఞానం జ్ఞానైతే మోస్ట్లీ సాక్షిభావంలో ఉంటాడు శరీరము ఇంద్రియములు వాటి వ్యాపారముల ఎడల సాక్షి భావంలో ఉంటాడు ఉండి వాడు కూడా జ్ఞాని కూడా నిద్రపోతాడు జ్ఞాని కూడా భోజనం చేస్తాడు కొంతమంది అనుకుంటారు జ్ఞానికి భోజనం చేయాలనుకుంటారు జ్ఞాని కూడా భోజనం చేస్తాడు జ్ఞానికి కూడా తలపెట్టు వస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటే జ్ఞానికి తగ్గుతుంది సో అజ్ఞానం దేహం విషయంలో తేడా ఏముంటుంది కాబట్టి జ్ఞాని అంటే ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు ఆ ఇంద్రియములను దేహమును ఎప్పుడూ సాక్షిగా చూస్తూనే ఉంటాడు అది నిద్రపోయే టైంలో కూడా సాక్షిగా చూస్తాడు చూస్తూ చూస్తానికి అధ్యక్షత్వము అని పేరు అధ్యక్షుడిగా ఉన్నాయి అధి ఈక్షతే అధీక్షతే ఈక్ష అక్ష అవుతుంది ఈక్ష అక్షం అవుతుంది అధ్యక్ష సో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం తు నానేన కౌంటే యజ్ఞద్ పరివర్తతే అని తొమ్మిదో ధ్యానం శ్లోకం ఇవి కూడా అధ్యక్షుడే వీడు కూడా ఇన్వాల్వ్డ్ కాదు కానీ అజ్ఞానం చేత నేను ఇన్వాల్వ్డ్ అని అనుకుంటాడు మనిషి అజ్ఞాని వాడి స్వరూపమే అజ్ఞానం అజ్ఞానం గతం చేయదు కర్మలు అవన్నీ కూడా అజ్ఞానంలోనే ఉంటాయి అజ్ఞానంలోనే ఉంటాడు తన స్వరూపాన్ని తెలుసుకోడు అదేమైనా సంసారం ఉంటాయి ఈ అధ్యక్షతని ఈ శరీరేంద్రియ అధ్యక్షతని విడిచిపెట్టేస్తాను నిద్రపోయే సమయంలో విడిచిపెట్టేసి తదా అసౌ స్వాత్మని వర్తతే వీడి విశేషాత్మస్వరూపాన్ని ఇంద్రియాధ్యక్షతని అన్నీ విడిచిపెట్టేసి తన స్వరూపమునందు ఉండును నిద్రపోయే సమయంలో అని మీరు డిక్లేర్ చేశారు కదా ఇది మీకు ఎలా తెలిసింది ఇది కథమవగమ్యతే ఇది మీకు ఎలా తెలిసింది అని ఒక ప్రశ్న వేసుకున్నారు దానికి సమాధానం నామ ప్రసిద్ధ ఆ నామ ప్రసిద్ధమైన ఓ పేరు ఉందండి వాడికి ఆ పేరుని బట్టి తెలిసింది ఇప్పుడు వ్యాపారం చేస్తానని మీకు ఎలా తెలిసింది ఆయన ఉల వాళ్ళందరూ సేట్జీ కాబట్టి ఆ సేట్ అనే పేరు పెట్టారు కాబట్టి ఆయన వ్యాపారం చేస్తాడని మాకు తెలిసింది కాబట్టి ఈయన ఉపాధ్యాయు టీచర్ కానీ కలవండి అన్నారు అనుకోండి ఓహో అంటే వీరు పఠాలు చెప్తూ ఉంటారనమాట వారు పఠాలు చెప్తారని మీకు ఎలా తెలిసింది మీరు ఎప్పుడు చూశారు అంటే నేను చూడక్కర్లేదా టీచర్ అనే ఓ పేరు పెట్టారు కదా అని చెప్పి నాయన పఠాలు చెప్తారని తెలిసింది అలాగే వీడు నిద్రావస్థయుడు తన స్వరూపంలో నిలిచి ఉన్నది మీకు ఎలా తెలిసింది అంటే నామ ప్రసిద్ధిని బట్టి వీడు ఆ నిద్రపోయే టైంలో వీడికి ఓ పేరు పెట్టారు ఆ పేరుని పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది కాసౌ నామ్రసిద్ధి ఏమిటండి ఆ ప్రసిద్ధి పేరు మంచి ప్రసిద్ధమైన పేరున్నారు ఏమిటా పేరు ఇత్యాహ అంటే సమాధానం చెప్తున్నారు తాని వాగా విజ్ఞానాన్ని యస్ కాళే గృతి ఆదత్తే అథ తదా హైతరుష స్వపితి నామ ఏ కాలం ఉన్నది అయితే ఎలా ఏ కాలం నుండి అయితే వాక్కు అంటే పలుకు వాక్ పలుకు పలకడం మానేస్తాడు అంతవరకు పలుకుతో పలుకుతో ఏదో పలుగుతో ఇంకా నాకు నిద్ర వస్తు పలకడం ఆ పలుకుని ఉపసంహారం చేసేస్తాయి అలాగే చూపు అలా అలా అలా చూస్తూ చూడడం మానేస్తారు వింటూ వింటూ వినడం మానేస్తారు ఆ ఇంద్రియ వ్యాపారములన్నింటినీ కూడా తనలోకి లాగేసుకుంటాడు ఆదట్టే లోపలికి లాగుకొనును అప్పుడు వీడికి ఈ పురుషుడికి ఈ పేరు పెట్టారు ఏమని స్వపితి నామా అని పేరు పెట్టాను ఎప్పుడో నిద్రపోతున్న వాడిని లేపకూడదు అండి ధర్మం కాదు నిద్రపోతున్న వాడిని లేపకూడదు ఎంత పనైనా సరే నిద్రపోతున్న వాడిని లేకపోవడదు సార్ నేను ఇండియా వచ్చే ముందు ఒక చిన్న వస్తువు కావాల్సి వచ్చింది ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను నేను ఇంకా వెళ్ళి కార్లో కూర్చొని ఎయిర్పోర్ట్కి పోవడమే వెళ్తే ఆయన నిద్రపోతున్నాను నేను ఆ పనిని వదిలేసి చూసుకుని వచ్చేశాను కానీ లేకపోతే లేకపోవడం ఎందుకంటే ఆత్మస్వరూపంలో విలీనమై ఉన్నాడు లేతికే ఏముంది మళ్ళీ దుఃమాల్ని సంసారమేగా మనం ఎందుకు తీసుకురావాలి సంసారంలోకి వాడు ఎలాగూ పడతారు ఆ గోతులో వాడు పడేవాడిని పడినే వాళ్ళు కానీ మనం ఎందుకు వాడిని గోతులు ఒకతో చేయాలి కాబట్టి లేకపోవడం ఆ వాట కూడా గృహ ఆరోగ్యంలో అది చెప్పారు లేకపోతే చెప్పాలి స్వపితి నామ తన స్వరూపంలో ఉన్నాడు అని ఆ పేరు స్వపితి నామేతన్నామస్వ పురుషస్ ఏతన్నామ అస్య పురుషస్ తదా ప్రసిద్ధం భవతి ఈ పురుషుడికి ఈ పేరు అప్పుడు అంటే ఆ నిద్రపోయే సమయంలో ప్రసిద్ధంగా ఉంటుంది మామూలుగా తెలివి వచ్చిన తర్వాత సుబ్బారావు రామారావు అంటాడు స్వపితి అంటూ స్వపితి అని సంస్కృతం చదువుకున్న వాళ్ళు అంటారండి శబ్దాలు ధాతువులు రాని విభక్తి జ్ఞానం లేని వాడికి స్వపితి ఏం చూస్తున్న వాడు ఏదో అనుకుంటాడు ఏదో స్వపితి స్వపితి ఏమిటి రాదు విభక్తి ధాతు జ్ఞానం లేనివాడికి ఆ సమయంలో వాడికి ఆ ప్రసిద్ధి నామ ప్రసిద్ధి కాదు శృతిలో ప్రసిద్ధి ఉంది ఈ పేర్లు ఎలా వచ్చింది వీడికి మిగతా పేర్లు అన్నీ ఎలా వచ్చాయో అలాగే వచ్చింది మిగతా పేర్లు అని వాడు స్వరూపాన్ని బట్టి వచ్చిన పేర్లు లేవి లేనే లేవు అసలు వాడికి ఏ పేరు స్వరూపాన్ని బట్టి వచ్చింది వాడు ఏదో గుణాన్ని బట్టి పేరే ఇది అలాగే వచ్చింది గౌణమేవ అయ్య నామవతి గౌణనామము గౌణనామముడు గుణ అంటే అవయవ అర్థం గుణము అంటే అవయవం ఆ అవయవముల యొక్క అర్థాన్ని బట్టి పేరు అవయవం అంటే శబ్దము యొక్క నామావయవం వీడి అవయవాలు కాదు వీడి చేతులు కాళ్ళు కాదు స్వపితి అన్నప్పుడు స్వపితి అదే అవయవాలు ఆ అవయవాల యొక్క అర్థాన్ని మీరు చూసుకుంటే వాడిగా పేరు వచ్చింది దాన్ని గౌణనామ గుణ అంటే అవయవము పదము యొక్క అవయవము సో నిరుక్తి దాంట్లో ఉండే పదాలని ఇలా ఇలా ఈ తోట కొంచెం ఎగ్జిస్ట్ చేసి మనం అర్థం చెప్తాం దాన్ని ప్రకృతి ప్రత్యయం కలిపి చెప్తే దాన్ని పానీయ వ్యాకరణాన్ని బట్టి చెప్పే అర్థం ఇక్కడ ప్రకృతి ప్రత్యయ నామ కాదు నిరుక్త నామ అది ఒకటో చెప్తున్నారు ఆ గౌణ గౌణం అంటే అవయవనామం అవి అవయవాల్ని బట్టి ఆ పేరు ఎలా వస్తుందో చెప్తున్నారు స్వం ఏవ ఆత్మానం అపీతి అపి గచ్చతి ఇది అది నిగ్రహవాక్యం స్వం అపీతి అపి ఉపసర్గ అపి ఇనుగతం ధాతు ఇనుగతం అపీతి అంటే అపి గచ్చతి ఎలా రసలు చూడండి ఆయన అపి గచ్చతి ఇనుగతం కదా అపి గచ్చతి అపిగచ్చతే అంటే విలీనమగుతున్నాడు అని అర్థం గచ్చతే అంటే వెళుతున్నాడు అపి ఉపసర్గ పెట్టేప్పటికి మీరు అర్థం మారిపోతుంది ఇవి అపి అనే ఉపసర్గ ప్రాదయ ప్రాపర అక్కడ వాటిల్లో ఉంది విలీనమగుతున్నాడు అనర్థం దేని ఎందుకు విలీనమవుతున్నాడు స్వే స్వే అపీతి అలాగే స్వం అపీతి ద్వితీయ భక్తి తదు తమ స్వరూపమును ఉద్దేశించి విలీనమైపోతున్నాడు కాబట్టి స్వం అపీతి ఇది స్వపీటీ అని ఇది అపితి అనే అవయవాలని బట్టి ఆ శబ్దము యొక్క అవయవాల్ని బట్టి ఆ నామ వచ్చింది సత్యం స్వపితి నామ ప్రసిద్ధ సంసారధర్మ విలక్షణం ఆత్మన సంసారధర్మవిలక్షణం రూపమవగమ్య యుక్తి నటు అత్రుక్తిరస్తిశంక్యా ఆహ్ అవతరి దేనిక అవతరికంటే మంత్రం తగ్గృహీత ప్రాణోవతి గృహీత వాక్ గృహీతక్షు గృహీతం శ్రోత్రం గృహీతం మనహ అంటే దీని మీద ఒక ఆశంక ఆ మంత్రాన్ని కలుపుకోవడం కోసం ఒక ఆశంక అవతారిక మంత్రాన్ని కలుపుకుంటారు అది పద్ధతి భాష్య పద్ధతి సత్యము నిజమేనండి స్వపితి అని ఓ పేరు పెట్టారు స్వపితే అని ప్రసిద్ధమైన పేరుంది ఇప్పుడు ఒక ఆయన సేటికి అని ప్రసిద్ధమైన పేరు సేటికి అని పేరు ఆయన సపోజ్ ఆయన చేతిజీ అనే పేరు ఉంది ప్రసిద్ధంగా ఉంది కాబట్టి ఆయన వ్యాపారం చేస్తున్నాడు అని మీరు నిర్ధారణ చేస్తే ఒకప్పుడు సత్యం అవ్వచ్చు ఒకప్పుడు కాకపోవచ్చు కూడా ఆయనకు ఆ పేరు అలా ప్రసిద్ధంగా ఉన్నా ఆయన ఏ వ్యాపారం చేయటం అప్పుడు ఏం చేస్తారు కాబట్టి నామ బట్టి ఏదైనా ఒక అభిప్రాయం ఏర్పడితే అది ఒకప్పుడు కరెక్ట్ కావచ్చు ఖచ్చితంగా కనెక్ట్ అయి తీరాలనే యుక్తే ఏమీ లేదు అందరూ సేటిజీ అంటున్నారు కాబట్టి ఆయన వ్యాపారస్తుడు ఏమి యుక్తుది యుక్తి కాదు అంటే నామ బట్టి మీరు అలా అనుకోవటానికి అవకాశం గలరు అలాగే ఇక్కడ కూడా స్వపితి అనే పేరు ప్రసిద్ధంగా ఉన్నది దానిని బట్టి మీరు తన స్వరూపాల లీనమైపోతున్నాడు అని మీరు అంత దూరం వెళ్ళిపోతున్నారు అక్కడ యుక్తే లేదు బట్టి అంత సమాచారం మీకు ఎలా వస్తుంది అని ఎవరికైనా శంకరాపక్షణ ఇప్పుడు చూడండి సత్యం నిజమే స్వపితి అన నామ్రసిద్ధి అయితే ఉంది అంత మాత్రం చేత వీడు ఆత్మ యొక్క సంసార ధర్మ తను సంసార ధర్మములను కలిగి ఉన్నాడే ఈ సంసార ధర్మములన్నిటికంటే విలక్షణమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపంలోకి వెళ్ళిపోయాడు అది తెలిసిపోతోంది ఎలా తెలిసిపోతోంది నామప్రసిద్ధిని బట్టి తెలిసిపోతోంది అని అంత పెద్ద కన్క్లూషన్ డ్రా చేయడానికి తగిన యుక్తి అక్కడ లేదు ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉందనుకోండి ఏ రిటైర్ అయిపోయాని ఏ పాఠము చెప్పట్లేదనుకోండి గురించి నామప్రసిద్ధిని బట్టి అంత మాత్రాన ఆయన పాఠాలు చెప్పేస్తున్నాడు అని అనుకోవడానికి కదా అలాగే స్వపీతి అన్నారు స్వేపీతి కాబట్టి తన సంసార ధర్మాలన్నీ విడిచిపెట్టేసి ఆత్మస్వరూపం పరమాత్మలోకి వీలవైపోయాడు ఏమండి నామప్రసిద్ధిని బట్టి అంత దూరమైన కన్క్లూషన్ మీరు ఎలా డ్రా చేస్తారు నా త్వత్ర యుక్తి రస్తి ఈ విధంగా మీరు నిర్ధారించడంలో తగినంత యుక్తి లేదు ఏదైనా యుక్తియుక్తంగా ఉండాలండి యుక్తి లేకుండగా ఊరికే అసందర్భంగా ఉండకూడదు యుక్తి ఉండాలి యుక్తియుక్తంగా చెప్పకుండగా యుక్తి లేకుండగా ఇవి ఇలా అన్నాడు అలా నాకు వచ్చింది అలాంటి విభూతి వచ్చింది అలాంటివి అంగీకారం కాదండి యుక్తియుక్తంగా ఉంటాను ఎనీవే దట్ ఈజ్ అ డిఫరెంట్ టాపిక్ నేను ఉంటే ఏదో అలాగే డైగ్రెషన్లో ఉంటూ ఉంటాను మరో ఏమీ లేదు స్వపే సంసార ధర్మ విలక్షణ స్వరూపే యుక్తి నాస్తి నిద్రలో ఏ సంసార ధర్మములు లేని శుద్ధ చైతన్యమునందు వీడు ఉన్నాడు అని చెప్పదగ్గ యుక్తి మాకేం కనపడలేదు ఇదికే స్వపితి అనే పదం పట్టుకుని మీరు దానితో విరిచేదో చెప్పేస్తున్నారు అని ఎవడైనా ఆశీకర్చవచ్చు దానిపై సమాధానం చెప్తున్నారు ఏమిటంటే సమాధానము తద్ గృహీత ఏవ ప్రాణోభవతి తద్ అంటే తస్మిన్ కాలే ఆ కాలమునందు ప్రాణము అంటే జ్ఞానేంద్రియమై అదే అంటున్నారు ఆయన జ్ఞానేంద్రియము విలీనం లోపలికి లాగు కొనబడినది నిద్రపోతున్న వాడి దగ్గరికి మీరు ఈ సెంటు సీసా ఓపెన్ చేశారని కొన్ని వాడికి ఏం తెలియదు జ్ఞానేంద్రియం లోపలికి వెళ్ళిపోయింది గృహీత వాక్ వాడు వాగేంద్రియం లోపలికి వెళ్ళిపోయింది అదే నిద్రపోయేప్పుడు నిద్ర వస్తుంది అని ముద్ద మాట కింద అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది కదా గృహీత వాక్ ఇగో వా గృహీత వాక్య కాదు అంతేగాని ఆ వాక్కు పక్కన గృహీతం అనకూడదు వాక్కు శ్రీలనం గృహీతం గీల ఓకే గృహీతం చక్షు ఆ కళ్ళు అలాగ బురువత్తుల పోయి మూసిపోయి ఇంకేమీ కనపడదు చక్షు లోపలికి వెళ్ళిపోయింది గృహీతం శ్రోత్రం చెవి లోపలికి లాపు గృహీతం మన బుద్ధి కూడా లోపలికి లాపు దీనిని బట్టి సకల విశేషములు తొలగిపోయినాయి సంసార ధర్మాల నుండి అవతలగిపోయాయి ఇదే సంసార ధర్మం అంటే చెవులతో చూడం విన్నాం కళ్ళతో చూడడం దుఃఖిస్తూ అదే సంసార ధర్మం అంటే ఇంకా కాబట్టి అవన్నీ ఎప్పుడైతే లోపలికి విలీనమైపోయాయో సంసార ధర్మ విలక్షణమైన ఆత్మస్వరూపంలో ఉన్నాడు అని మీకు నిర్ధారణమైపోయిన యుక్తి ఉంది యుక్తి ఉంది అది సమాధానం చెప్తున్నారు త్ర స్వాపకాళే ఇప్పుడు తతంటే సప్తమ విభక్తి లోపించింది అక్కడ తత్ నీ నీ లోపించింది లుప్త విభక్తికం పదం నీ లోపించింది కాబట్టి తస్మిన్ అని చెప్పుకోవాలి తస్మిందంటే తస్మిన్ కాలే ఆ కాలం నందు అంటే నిద్రా సమయం ముందు గృహీత ఏ ప్రాణోవతి ప్రాణము అంటే ఘానేంద్రియము తప్పనిసరిగా ఉపసంహరింపబడి విలీనమై ఉండును ఏమీ సందేహం లేదు ప్రాణ ఇది ఘ్రాణేంద్రియం వాగాది ప్రకరణత్మ ఇక్కడ ప్రాణ అన్నది ప్రాణశబ్దానికి విడిచిపెట్టే గాలి అని అర్థం ఉన్నది మొత్తం దేహమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తి వైటల్ ఫోర్స్ అని ఇంకో అర్థం ఉన్నది హిరణ్య గర్భుడు అని ఇంకో అర్థం ఉన్నది ఏ అర్థం చెప్తారు ముక్కు అని ఇంకో అర్థం ఉన్నది జ్ఞానేంద్రియము అని నాలుగు అర్థాలు ఉన్నాయి ఏ అర్థం చెప్తారు అంటే ఆ లిస్టు చూసుకో లిస్టులో ఏమున్నాయి ప్రాణము ఆ తర్వాత ఏముంది వాక్కు ఇంద్రియము చిక్షు ఇంద్రియము శ్రోత్రం ఇంద్రియము మనస్సు ఇంద్రియము అంతరింద్రియము ఇంద్రియాల ప్రవాహంలో వేశారు కనుక ప్రాణము అంటే జ్ఞానేంద్రియమని అర్థము వాక్కు మొదలైనటువంటి ఇంద్రియముల యొక్క ప్రకరణంలో ఉంది కనుక ఇక్కడ ముఖ్య ప్రాణము వైట్రల్ ఫోర్స్ అనేది తీసుకోద్దండి ధ్యానం అని తీసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ముక్కు చెవి అది కూడా కాదు పాయింట్ వీడు సంసారీ ఉన్నాడు సుఖము దుఃఖము సంసారి అంటే సుఖీ దుఃఖే వీడికి సుఖీ ముఖే ఎలా ఇందములను పట్టుకోవడం చేతనే సుఖీర్ఘ్ఞయ్యారు ఇప్పుడు ఇంద్రియ జ్ఞానములనన్నిటినీ విలీనం చేసేసుకుంటే ఆ సంసారిత్వమే విలీనమైపోయింది అది చెప్పదోచుకున్నది ఇక్కడ అంతేగాని ముఖ్య ప్రాణము హిరణ్య గర్భుడు గడిజ్ఞాంతిపోయి చేరిపోరు ఇక్కడ ప్రాణశబ్దానికి జ్ఞానేంద్రియమే అర్థమే ఆయన వివరిస్తున్నారు వాగాది సంబంధే సతీ తదుపాధిత్వా అస్స సంసార ధర్మిత్ఫలం లక్ష్యతే అంటే ప్రకరణాన్ని బట్టి ప్రాణశబ్దానికి ముక్కు జ్ఞానేంద్రియమని అర్థం చెప్పచ్చు అంటే చెప్పచ్చు ఎందుకంటే హీ ఎందుకంటే ఇక్కడ వీడికి అసలు సంసార ధర్మము కలవాడు ఎప్పుడేడు వీడు వాక్కు చూపు చెవి మొదలైన ఇంద్రియములతోటి సంబంధం వల్లనే వీడు సంసార ధర్మములు కలవాడైనాడు వాటి ఉపాధి ఇప్పుడు కంటితో చూస్తాడు రూపాన్ని చూస్తాడు ఆ రూపాన్ని బట్టి మనసులో జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానము నాది నేను అనుకుంటాడు అనుకుని ఏడుస్తూ కూర్చుంటాడు కొంతసేపు మళ్ళీ ఇంకోటి చూసి నవ్వుతాడు రూప జ్ఞానం రూపం నాది కాదు నేను కాదు ఆ వివేకం ఉన్నవాడు నవ్వనో అక్కర్లేదు యాడ్వనో అలా ఏడుస్తూ ఉండడము దుఃఖం చూస్తూ ఉండడం అంతా అని అనవసరం అలా నిర్మలంగా ఉండిపోవాలి నిశ్చలంగా ఉండాలి ముఖ్యం చేది లేదు అంత పెద్ద పెద్ద పెద్ద పార్టీ చేయాల్సింది లేదు ఏముంటుంది సంసారంలో అలా నిర్మలంగా ఉండిపోవాలి కానీ వీడు అలా చేయడు ఆయా రూపజ్ఞానము శబ్దజ్ఞానము గంధజ్ఞానము వీటితోటి ఉపాధి వాటితోటి తాదాత్మ్యాన్ని చెంది ఒక సంసారిగా తెలియ తయారై ఇప్పుడు ఆ సంసార ధర్మములన్నీ పోయాయి అని చెప్పటముందు శృతికి తాత్పర్యము సంసార ధర్మములు పోయాయి అంటే ఇంద్రియ జ్ఞానములన్నీ విలీనమయ్యాయి అని చెప్పాలి కాబట్టి ప్రాణశబ్దానికి జ్ఞానేంద్రియము అనే అర్థమే ఇక్కడ చెప్పదవును రేపు మంత్రాన్ని పూర్తి చేద్దాం ఓం పూర్ణమ పూర్ణమి